ే కవి కవీనాగణాధిపతా శంకరాచార్యమ్యమాన్స్మృదాచార్యపర్యంతం వందే గురు పరంపరా చూడాలి ఓకే అవతారండీ అందాము శ్లోకండా ధనంజయా సిధ్య సిద్ధ్యోసూత్వా సమత్వోగ ఉచ్యీనికవత్యం యది ప్రయక్ కర్తవ్యం కర్మ కథం తర్హి కర్తవ్యం తే సో కర్మ చేసేప్పుడు కర్మకి ప్రేరణ ఉండాలి ప్రేరణ ఉంటుంది కదా ఆ ప్రేరణ విషయంలో మనం ఇక్కడ మీమాంస విచారం చేస్తున్నాం కర్మ ఏది చేయాలని విచారం కాదు కర్మ ఏది చేయాలనే మీరు చూసుకోండి అది గీత దగ్గర ఆ మాట చెప్పరు కర్మ ఏది చేయాలంటే అందరికీ ఒకే రకంగా ఉంటుంది ఎవరి సందర్భాన్ని బట్టి వాళ్ళకుంటుంది ఇప్పుడు బ్రహ్మచారం ఉంటాడు వాడు కర్మ ఏం చేయాలంటే ఏదో ఉంటుంది వాళ్ళు పుష్పం చదువుకోవడం లేకపోతే పాఠం చదువుకోవడం గురు శుశ్రుషలు అందువో ఉంటాయి గృహస్థి దగ్గరికి వచ్చేప్పుడు ఈ పరిస్థితి మారిపోతుంది కాబట్టి కర్మ ఏం చేయాలన్నది కాదు వాట్ యూ డూ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ హౌ యూ డూ ఈజ్ ఇంపార్టెంట్ సో ఎనీవే సో కర్మని చేసేప్పుడు ఫలప్రయుక్త ఫలము చేత ప్రేరితుడై ఆ ఫలము యొక్క ప్రేరణ చేత చేయకూడదు మరి ఎలా చేయాలి ఫలం యొక్క ప్రేరణ చేయకపోతే ఇంకెలా చేస్తూ ఉండేది అనే ఒక ప్రశ్న ఉదయిస్తుంది ఆ ప్రశ్న ఎందుకు పుడుతుందంటే మనం జీవించుకున్నంతకాలం కర్మని ఫలప్రేరణతో చేస్తూ ఉంటాం సో చాలా తరచుగా ప్రాయశాలు అయ్యే ఉంటుంది ఫలప్రేరణ లేకుండా కర్మలను చేసే సందర్భాలు చాలా తక్కువ ఉంటాయి కాబట్టి ఫలప్రేరణే లేకపోతే కర్మ ఏమిటండి ఇంకా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 సిద్ధ్యసిద్ధ్యో సమో సమవ ఇచ్చే యోగస్థరు కర్మా సంగం త్యక్ అనంజయ సిద్ధ్యసిద్ధ్యో సము భూ సమయ సో అర్థ ప్రతిపదార్థం సారి చెప్పేసేద్దాము ధనంజయలను చెక్ విడిచిపెట్టి కురు చేయుము సిద్ధ్య సిద్ధ్యో సిద్ధి అసిద్ధులందు సమ సముడుగా భూ ఉంటూ యోగస్థ యోగమునందున్నవాడవై కురు చేయుము సమత్వం సమముగా ఉండుతయే యోగ యోగము అని ఉచ్యతే చెప్పబడుచున్నది ఇది చాలా గొప్ప శ్లోకం సోహే ధనంజయ అని సంబోధన అర్జునుడికి ధనంజయుడు అని పేరు ఎందుకంటే ధనమును జయించిన వాడు అంటే ధర్మరాజు ఒకసారి యాగం ఒకటి చేద్దాం అనుకున్నారు పెద్ద యజ్ఞం ఒకటి చేయాలనుకున్నారు చేయాలనుకుంటే దానికి చాలా ఖర్చు ఖజానాలో సొమ్ము తీయకూడదు ఖజానాలో సొమ్ముతో ఖర్చు చేయరు ఇప్పుడు దేవు ప్రభుత్వం సొమ్ముతో తిరగతి వెళ్ళి దేవదర్శనం చేసుకురావడం తక్కువ అలా చేయకూడదు ఖజానాలో సొమ్ము ప్రజల కోసం వాడాలి కానీ ఆయన యజ్ఞం చేయదలుచుకుంటే ఖజానాలో సొమ్ము వాడే హక్కు ఆయనకే ఉంది అని చెప్పిన కృష్ణుని అడుగుతాడు ఏ కృష్ణ యజ్ఞం చేయాలనుకున్నానో డబ్బు లేకపోతే ఇబ్బంది పడుతున్నానే దానికే మహారాజ్యం అర్జును బలం అక్కడ కొంత ఆ సామంతరాజు కొంత వేషాలు వేస్తున్నాడు విప్లవం ఇది ఇది అంటున్నాడు కేసీఆర్ లాగా సో కేసీఆర్ కాదు ఓన్లీ సంథింగ్ వ్యతిరేక సెపరేట్ అస చక్రవర్తికి దూరంగా వెళ్ళిపోవాలనే ధోరణిలో మాట్లాడుతున్నాడు అలాగే ఉండకూడదు వెళ్ళి అర్జునుడి ఆయన డిగ్రీని పంపించి కప్పను కట్టడం మానేసాడు కొంతకాలం నుంచే దాన్ని చితకవాలి ఆ కప్పము దాని మీద పెనాల్టీ కూడా అన్నీ వేసుకొస్తాడు ఆ కప్పమేమో కజాణ కట్టేసి ఆ పెనాల్టీ డబ్బులతోటి వాడి సంపదను అంతా దాంతో యజ్ఞం చేయమని కృష్ణుడు ఈ అర్జునుడు వెళ్ళి అప చేసుకొస్తాడు మూడు మాసాలు అయ్యక యుద్ధం ప్రకటించి జయించు దాస్తారు అప్పుడు అర్జును రఘురావు గారు అంటారు హే ధనం జయా అని సంబోధిస్తాడు ధనాన్ని జయించుకొచ్చావు కాబట్టి అది ఆ పేరు ఆయనకి స్థిరపడింది శ్రీకృష్ణుడు ఆ పేరు ఎందుకు అంటున్నాడంటే ఒక అధ్యాత్మ సాధన చేసుకునేవాడు కూడా తనకు కావలసిన సంపదని ధనాన్ని సంపాదించుకోవాలి జయించాలి విద్యార్థికి ధనం ఏమిటి పుస్తకాలు నోట్సు దానికి సంబంధించిన పేరఫెర్నెలియా అంటారు చూడండి అదంతా చేసుకోవాలి ఇప్పుడు నా దగ్గరికి ఒకరోడు వచ్చాడు స్వామీజీ ఇగో ఇది తెలియట్లేదు చెప్పండి ఏదో లెక్క ఏదో తెలియకపోతే వచ్చాడు చెప్పండి అనే పుస్తకం ఎదురకుండా పెట్టాడు పెట్టి కాగితం అంటే పెన్నలేదు వాడి ఇది ఇది వాడు నేను అదే కోప్పపడ్డాను పెన్ను పెన్నోళ్ళు సరిగ్గా లేకపోతే నువ్వేం చదువుతావు రాప్పుడే లేదండి అంటారు ఇప్పుడే లేదండి అంటే అసలు వాడి దగ్గర దోషం ఉన్నదంతే స్పేర్ కన్ను ఒకటి ఉండాలి విద్యార్థి మ్యాథమెటిక్స్ స్టూడెంట్ ఎలా ఉండాలో లక్షణం లేదు సో ఆ విధంగా సాధన సంపదని మనం ప్రోగు చేసుకోవాలి సాధన సంపద దాన్ని సంపాదించుకోవాలి అర్జునుడి దగ్గర లక్షణం ఉన్నది అంచేతనే వనవాసు సమయంలో కూడా తపస్సు చేసాడే కానీ నిద్రపోతా కూర్చోలేదు భీములులాగా వీళ్ళని వాళ్ళని చిట్టుకుంటూ కూర్చోలేదు సో చక్కగా వెళ్ళి తపస్సు చేసుకుని మహాదేవుణ్ణి సంతోషపెట్టి పశుపథాస్త్రం ఎడబడ వచ్చాడు సో ఆ విధంగా ఆ లక్షణం ఉంది హే ంజయ కర్మాణి కురు కర్మల్ని మానేయమంటలేదు కర్మాణి కురు పైగా కర్మకురువు కూడా కాదు కర్మాణిరు అనేకములైన కర్మల్ని చేయి బహువచనం ఎన్ని కర్మలు చేయాలో అన్ని కర్మల్ని చేయి కానీ ఎలా చేయాలి యోగస్థాకు యోగమునందు ఉన్నవాడవ్ అంటే యోగము సింహాసనం మీద ఉండి తిష్టతి దాని మీద అధిష్ఠించి ఉండుట సో యోగ అధిష్ఠించి కర్మల్ని చేయి ఎప్పుడు కూడా స్వామి వివేకానంద దీన్ని ఏమని ప్రతిపాదించి చాలా బాగా ప్రతిపాదిస్తారు ఆయన ఆయన వివేకానంద కర్మయోగ ఈజ్ చాలా అద్భుతంగా ఉంటున్నాడు It captures the spirit of Shri Krishna's teacher. So ఇట్ క్యాప్చర్స్ ద స్పిరిట్ ఆఫ్ శ్రీకృష్ణ టీచింగ్ సో ఆయన అంటాడు వర్కింగ్ లైక్ ఏ స్లేవ్ అండ్ వర్కింగ్ లైక్ ఎ మాస్టర్ అని రెండు ఉంటాయంటాడు ఇద్దరూ కర్మ చేసే వాళ్ళే Master లాగా -ka. karma చేసేవాడు ఒకడైతే మాస్టర్ లాగా కర్మ చేసేవాడు ఒకడు సో స్లేవులాగా కర్మ చేయడం అంటే ఏమిటి ఫలతృష్ణచే ప్రేరితుడై పొద్దు స్మానం ఫలాకాంక్ష నాకేమిటి లాభం ఏమిటి నాకు వచ్చి ఫలం అది ముందు ఫలాన్ని ఫిక్స్ చేసుకుని ఆ ఫలాన్ని ఆ ఫలాన్ని పొందుట కొరకై వీడు కర్మలు చేస్తూ ఉంటాడు అంటే అర్థం ఏంటి ఫలమునకు బానిసయ్య వీడు బతు కర్మలను చేస్తాడు అలా కాకుండా మాస్టర్ లాగా కర్మ చేయడం అంటే ఏమిటి ఐ ఎంజాయ్ ఇది యాక్షన్ ఇది కర్తవ్యము ధర్మము ఇది నేను చేయదగ్గది ఇది నేను చేస్తాను ఫలంతో నాకు సంబంధం ఏం ఫలం ఈశ్వరాధీనం అనేటువంటి ఆ ఫలాకాంక్ష లేకుండా కృష్ణ ఫలతృష్ణ లేకుండగా ప్రయోజన రహితంగా చేస్తాడని కాదు సప్రయోజనమైన పనే చేస్తాడు కానీ ఫలతృష్ణ లేకుండా చేస్తాడు ఇప్పుడు టీచర్ పాఠం చెప్తున్నాడు పాఠం చెప్పేప్పుడు జీతం వస్తుందని జీతం లెక్కేసుకుంటూ పాఠం చెప్తే వాడు ఏం పాఠం వాడి వల్ల ఏమవుతుంది ఈ విద్యార్థులందరూ కూడా క్షేమంగా పైకొస్తారు మనం ఇది ఒక పవిత్రమైన వృత్తి పాఠం చెప్పడము అంటే అన్నిటికంటే గొప్పది ఇది పవిత్రి పర్సన్ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ హీస్ ఎ ప్రొఫెషన్ ఏదో బతకలేక బడిపంతులు అనే సామెత ఉంది చాలా తప్పది ఆ సామెత వచ్చిందంటే సమాజంలో ఉండే ఒక కాలుష్యంలో వచ్చినటువంటి సామెత బతకలేక బడి చాలా తప్పది ప్రైమరీ స్కూల్ నేను కెనడాలోను యుఎస్ లోను ప్రైమరీ స్కూల్ టీచర్స్ కలిసాను వాడు సూటు బూసు వేసుకుని ఉంటాడు he don't feel inferior to university people in fact government gives more importance to these people in the primary school professor teacher untade and kuda professor ane antaru and pay ga vadu chakka jetha ista vadiki university professor kunde responsibilities thakku untayi university professor kontha research cheedichesi has to prove his work on a yearly basis whereas he primary school teacher ki he need not prove he what he is there to prove జస్ట్ ప్రిపేర్ స్టూడెంట్స్ అంటే ఐదో తరగతి పిల్లలు ఆరో తరగతి పిల్లలు వాళ్ళు ఉంటారు లేడీస్ అండ్ జెంట్స్ చాలా టీచర్లు బాగా పనిచేస్తూ ఉంటారు దే ఆర్ వెల్ పెయిడ్ వెల్ రెస్పెక్టెడ్ వాళ్ళు కూడా తమంతా తాము కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు దిస్ ఈస్ ది సిచ్యువేషన్ వేర్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఈజ్ వీక్ అక్కడ ప్రైమరీ ఎడ్యుకేషన్ చాలా వీక్గా ఉంటుంది దానికి కారణం టీచర్స్ కదా ఓవరాల్ సిస్టమ్ అలా ఉంటుంది డిసిప్లిన్ ఏమి ఉండదు వేరాజ్ మాది ప్రైమరీ ఎడ్యుకేషన్ ఈజ్ స్ట్రాంగ్ బట్ స్టిల్ టీచర్స్ డే డోంట్ ఫీల్ దట్ ప్రైడ్ ఫీల్ కాదు ఆ ప్రొఫెషన్లో ఆ మర్యాద గౌరవం ఫీల్ కాదు ఎందుకంటే ఎంతసేపు వీడు ఎక్కువ సంపాదిస్తున్నాడు వాడు ఎక్కువ సంపాదిస్తున్నాడు అని ఈ సంపాదన దృష్ట్యా కానీ దాంతో ఏమైపోయింది ఫలతృష్ణ ఎప్పుడైతే పిక్చర్లోకి వచ్చేసిందో వాడి కర్మని వాడు ఎంజాయ్ చేయలేడు అంచేతనే పాఠం చెప్పమంటే నీరసంగా ఉంటాడు అసలు రాడు కాలేజీకి రాడు తొమ్మిది పదింటికి కాలేజీ అంటే పదిన్నరకు వస్తాడు పక్క ఊళ్ళో ఉంటాడు వెళ్ళి ఆ ఊళ్ళో ఇప్పుడు ఏదైనా ఒక టౌన్లో అప్పుడు సంగారెడ్డిలో టీచర్గా పనిచేస్తున్నాను కొన్ని లెక్చరర్గా అబిడ్స్లో ఉంటాడు మాకు అబిడ్స్లో ఫ్లాట్లో ఉంటాడు సంగారెడ్డి వెళ్ళి నా పదింటికి కాలేజీ అయితే పద పండింటికి చేరుకుంటాడు నాలుగు గంటలకు వెళ్ళి పెరుగుతుంది వస్తుంది ఏ ఇంపార్టెన్స్ ఉంటుంది సో ఎనీవే గవర్నమెంట్ ఒక రూల్ పెట్టింది యాభై మీరు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారో అక్కడే మకాన్ పెట్టాలి వీళ్ళు స్ట్రైక్ నోటీస్ ఇచ్చారు ఆ రూల్కి ఎగెనిస్ట్ కాదు అదేం కుదరదని స్ట్రైక్ నోటీస్ పంపిచ్చారు ఏదో చేస్తూ ఉంటారు వాటి కాబట్టి ఎవరికి ప్రొఫెషన్ మీద ఆ కర్మను ఎంజాయ్ చేసే పరిస్థితి లేదు ఎంతసేపు పర ఈ పొలిటీషియన్ పొలిటికల్ ఫిలాసఫీ కూడా అలాగే తయారైంది పొలిటికల్ ఫిలాసఫీ ఎవరు ఇన్స్పైర్ చేసే పరిస్థితి లేదు ఎవరు ఇన్స్పైర్ చేస్తాం ఇన్స్పైర్ చేయాలంటే ఏ స్థాయి వాడు ఇన్స్పైర్ చేయగలడో మీరు ఆలోచించండి గాంధీ గారో జయప్రకాష్ నారాయణో అయితే లాల్ బహదూర్ శాస్త్రి అలాగంటే ఒక పర్సన్ ఒక జైంట్ లైక్ పర్సనాలిటీ ఉంటే మన ఇన్స్పైర్ అయిన సమాజాన్ని ఇన్స్పైర్ చేస్తుంది వీళ్ళు దీస్ ప్యూని గైస్ అధికారము దర్పము డబ్బు సంపాదన కరప్ట్ ఫెలోస్ కోర్ట్ టు ది కోర్ దీస్ పీపుల్ ఆర్ కరప్ట్ అది ఒక విషయం లేదు ఏమి లేదు వీళ్ళు ఎవరైనా ఇన్స్పైర్ చేస్తారు రౌడీలను ఇన్స్పైర్ చేయడానికి తప్ప ఎందుకు పనికినరు రౌడీలను కూడా ఎలా ఇన్స్పైర్ చేస్తారో వాళ్ళకి డబ్బులు ముడుపులు ఇచ్చి ఇన్స్పైర్ చేస్తారు వీళ్ళు అంతకంటే ఇన్స్పిరేషన్ ఏం లేదు వాటెవర్ సో సమాజంలో ఆ కర్మ కర్మ ఈ వినోద గారు ఉన్నారు భగవద్గీత పుట్టిన సమాజమేనా ఏను పాప ఆయన వాపోయాడు ఎందుకంటే ఆ కర్మ ఫలమునందు తృష్ణ తప్ప కర్మని ఎంజాయ్ చేసే పరిస్థితి కనపడదు కానీ మొత్తం మీద ఇంకా అక్కడక్కడ అక్కడక్కడ ఆ కర్మను ఎంజాయ్ చేసే మహాత్ములు ఉంటారు కాబట్టి ఆ కర్మఫల ప్రేరణ అది ప్రధానం కాకూడదు కర్మ ఆనందాన్ని ఆస్వాదించట సో యోగమో అనే దానికే యోగము అని పేరు యోగశబ్ద కూడా చెప్పబోతున్నారు యోగమో సింహాసనం మీరు కూర్చుని కర్మలను చెయ్యి కర్మలను మానేమంటాం లేదు కర్మలను చేయమనే చెప్పారు ఒక కర్మ కాదు రెండు కర్మలు కాదు అనేక కర్మలను చెయ్యి ంగం చెత్వా ధనంజ సంగమును విడిచిపెట్టి కర్మలను చేయాలి సంగము అంటే ఆసక్తి ఆసక్తిని విడిచిపెట్టి కర్మలను చేయాలి ఆసక్తి ఒకటే నేను చెప్తాను తర్వాత సమంగా అంటూ కర్మలను చెయ్యి ఆ సమత్వము లక్షణాన్ని నీవు నెలకొల్పుకుంటూ నీలో నీవు ఆ లక్షణాన్ని పెంచుకుంటూ ఆ సమత్వము స్థితిని సంపాదించుకుని కర్మలను చేయి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 అసిద్ధి ఉంటే అసిద్ధి ఆకారాన్ని పొందుతుంది మనస్సు కానీ ఫైనల్లీ బుద్ధింతో సారథ్యం విద్ధి జీవితాన్ని నడిపించేది బుద్ధి అంటే మీ యొక్క వివేకము మీ అవగాహన మీ విజన్ ఏదైతే ఉందో అది జీవితాన్ని నడిపిస్తుంది సో బుద్ధి అంటే మీ జ్ఞానము లెవెల్లో నాలెడ్జ్ లెవెల్లో మీ అవగాహన స్థాయిలో మీకు అని చెప్పనే బుద్ధి యోగము ఉంటాయి బుద్ధి అంటే ఎట్ ది లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్ సో ఆ లెవెల్లో మీకు సమత్వము ఉండాలి అంటే ఏంటి సిద్ధి అసిద్ధి రెండింటినీ కూడా నేను సమానంగా స్వీకరిస్తాను అనే నిష్కర్ష ఖచ్చితమైన నిష్కర్ష కలిగి ఉండాలి అప్పుడు మనస్సులో మీకు సిద్ధి సంబంధించిన ఆకారము అసిద్ధికి సంబంధించిన ఆకారము కలిగినప్పుడు వాటి యొక్క ప్రభావం చాలా అల్పంగా ఉంటుంది సిద్ధి కలిగిందనుకోండి కొంత ఉల్లాసంగా ఉంటుంది అసిద్ధి కలిగితే కొంత నిరుత్సాహం ఉంటుంది సహజం కానీ మనిషి యొక్క రెస్పాన్స్ని డిక్టేట్ చేసేది మనస్సుగా ఉండదన్నమాట ఇమోషనల్ లెవెల్లో రెస్పాన్స్ డిక్టేట్ కాదు ఇమోషన్స్కి అతీతంగా నాలెడ్జి లెవెల్లో సమత్వం ఉంటుంది సో సిద్ధి అసిద్ధి రెండు కూడా ఈశ్వరాధీనములు రెండు కూడా ఒక స్థాయిలో మిథ్యా ఇంకొక స్థాయిలో ఈశ్వరాధీనములు కాబట్టి దెర్ ఈస్ ఎ హయ్యర్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ థింగ్స్ సో టుడేస్ ఫెయిూర్ మేబీ ద బిగినింగ్ ఆఫ్ ఎ హయ్యర్ సో వీ లాస్ట్ ది బ్యాటిల్ బట్ వీ మే విన్ ది వార్ అంటెడ్ చర్చిల్ ఆ వివేకం లేకపోతే ఎలాగో పైకి వస్తారండి వి లాస్ట్ ది బ్యాటిల్ బట్ విల్ విన్ ది వార్ అంటెడ్ సో ఇమీడియట్లీ వీ ఇట్ ఈస్ ఎ సెట్ హయ్యర్ పర్పస్ విల్ బి సర్సీడ్ అనే రకమైన ఉండడము యోగ ఉచ్యతే యోగం అనే సింహాసనం మీద కూర్చోమన్నారు కదా ఏమిటా సింహాసనము అంటే ఈ బుద్ధి స్థాయిలో ఉండే సమత్వానికే యోగము అని పేరు దానికి యోగం పేరు ఎందుకు వచ్చిందంటే ఇంతకు ముందు శ్లోకం చెప్పారు సమ దుఃఖ సుఖం ధీరం శ్లోకం చేయ కల్పతే ప్రతిపాదనము చాలా లోతైన చాలా విలక్షణమైన ప్రతిపాదన మోక్షము ఎలా వస్తుంది అదే ఒక టాపిక్ మోక్షం ఎలా వస్తుందంటే సాధారణంగా ఎలా చెప్తారు నువ్వు పూజలు చేసుకో లేకపోతే అది వ్రతాలు చేసుకో దానాలు చేసుకో ధర్మాలు చేసుకో తపస్సు చేసుకో తీర్థయాత్రలు చేసుకో నీకు మోక్షం వస్తుందని ఒకటి చెప్తాను లేకపోతే నువ్వు ఉపాసనలు చేయి పెద్ద పెద్ద ఉపాసనలు చేస్తే మోక్షం వస్తుందని ఇంకొకటి చెప్తాడు కానీ వేదాంతం దగ్గరికి వచ్చేప్పటికీ నీ స్వరూపము అపూర్ణము తెలుసుకో అని మనం చెప్తాం శ్రీకృష్ణుడు అది కూడా కాకుండా ఇంకొక అడుగు ముందుకు వేసి తన స్వరూపము పూర్ణము అని తెలుసుకోవడం పూర్ణత్వం యొక్క లక్షణం ఏమిటి మనం చూడబోతున్నాం ఎదురు కూడా పూర్ణత్వము యొక్క లక్షణం ఏమిటంటే ఇప్పుడు పూర్ణము ఇప్పుడు ఇన్ఫినిటీ అంటే పూర్ణం పూర్ణం అంటే ఇన్ఫినిటీ మ్యాథమెటిక్స్ పరిభాషలో సో పూర్ణము ప్లస్ పది ఎంత పూర్ణము పూర్ణము మైనస్ ఇరవై ఎంత పూర్ణం అది పూర్ణత్వం యొక్క లక్షణం పూర్ణత్వం యొక్క లక్షణం ఏంటంటే ఎడిషన్స్ అండ్ సబ్స్ట్రాక్షన్స్ వాంట్ డిస్టర్బ్ ఇట్ అది పూర్ణత్వం సపోజ్ మీరు సమదుఖ సుఖం మీరు సుఖ దుఃఖములు రెండింటి ఎందుకు సుఖ దుఃఖములన్నా సిద్ధి అసిద్ధులనా ఒకటే కదండి సిద్ధి కరస్పాండ్స్ టు సుఖం అసిద్ధి కరస్పాండ్స్ టు దుఃఖం ఈ ద్వంద్వముల ఎందు మీరు సమంగా ఉన్నారు అంటే అర్థం ఏంటి మీరు పూర్ణంగా ఉన్నారు సముద్రంలో వర్షం పడితే సముద్రం పైకి పొంగి రాదు నదిలాగా అయితే ఒక చెరువులాగా వర్షం పడలేదనుకోండి అరుక్కుపోదు రెండు సందర్భాల్లోనూ పూర్ణంగా ఉంటుంది అదేవిధంగా వీడు సుఖ దుఃఖాల్లో పూర్ణంగా ఎప్పుడైతే సమంగా ఎప్పుడైతే ఉంటాడో వీడు ఆల్రెడీ హీస్ మేనిఫెస్టింగ్ హిజ్ ఇన్ఫినిటీ ఆ వీడు మేనిఫెస్ట్ చేస్తున్నాడు సో రాజకుమారుడు తన రాజకుమారు స్థితిని పొందాలంటే ఎలా పొందాలి హీ హ్యాస్ టు బిహేవ్ లైక్ ఎ ప్రిన్స్ ప్రిన్స్ బిహేవ్ చేస్తే తనకున్న ఆ స్టేటస్ను వాడు మేనిఫెస్ట్ చేసినట్టు వీడు పూర్ణుడు కానీ ఆ సంగతిని వీడు అనుభవంలోకి తెచ్చుకోవాలంటే ఏం చేయాలనే పూర్ణుడు ఎలా బిహేవ్ చేస్తాడో అలా బిహేవ్ చేయడమే సో యు ఎక్స్ప్రెస్ యువర్ రియాలిటీ మీవర్ ఎసెన్షియల్ నేచర్ని మీరు ఎక్స్ప్రెస్ చేయడం మేనిఫెస్ట్ చేయడం అంటారు దాన్నే అలా ఎప్పుడైతే ఎక్స్ప్రెస్ చేస్తారో అప్పుడు ఏమవుతుందంటే మీకు స్లోగా యూ కమ్ టు నో ఆఫ్ యువర్ ట్రూ నేచర్ యు ఫేక్ విల్ యూ మేక్ ఇట్ అన్నట్టుగా బిహేవ్ లైక్ పూర్ణ సో సపోజ్ దాన గుణాన్ని అలవరుచుకోవాలనుకోండి ఎలా అలవరుచుకుంటారు ఒక గొప్ప దాత ఎలా బిహేవ్ చేస్తాడో అలా బిహేవ్ చేయండి ఓసారిది అలా బిహేవ్ చేయండి ఓసారి దాతలాగా బిహేవ్ చేయండి చూడాలి ఏమవుతుందో మీ ఆస్తి పాస్తి ఏడు అన్నీ అక్కడే ఉంటాయి ఫర్ ఎ చేంజ్ బిహేవ్ లైక్ వెరీ జనరస్ పర్సన్ లాగా బిహేవ్ చేసి చూడండి దాంతో మీకు ఏమవుతుందంటే ఒక ఆనందాన్ని మీరు డిస్కవర్ చేయగలుగుతారు సో ఎవరో ఒక ఆయన రెండు రూపాయలు ఇద్దాం అనుకున్నాడు బిచ్చగాడికి పది రూపాయలు తీసాడు తీసి చూస్తున్నాడు ఈ టోటో ఎవడు చూస్తున్నారన్న చిల్లర కోసం చిల్ల అది చిల్లరేనాయా ఇవ్వండి చిల్లరది అది చిల్లర లాగే లాగే పోయా ఇది ఇంక చిల్లరేమిటండి ఈ రోజుల్లో పది రూపాయలకి చిల్లరేమిటి అది అది ఇవ్వండి ఇవ్వండి అన్నమాట భోజనం చేయి పది రూపాయలకు హోటల్లో భోజనం ఉంటుంది చిన్న చిన్న కాక హోటల్స్ లో పది రూపాయలకి భోజనం దొరుకుతుంది పోయి భోంచేదా ఈ ఎండలో పడం తిరుగుతావు పది రూపాయలు తీసుకుని భోజనంటే ఈయన ఆయన చేతిలో పది రూపాయలు పెట్టాడు వాడికి చక్కగా భోజన చేసి ఎక్కడో రోడ్డు ఫుట్పాత్ మీద నీళ్లు పడుకుని రెండు గంటలు ఎందుకంటే వాడికి కొంత రెస్ట్ వస్తుంది కదా నాలుగు గంటలో రెండు గంటలో ముష్టితే వచ్చి సొమ్మిదో ఈయనే ఇచ్చాడు కదా మోర్ గ్లాస్ సో గివ్ ఇట్ లైక్ ద అలాగే ఒకసారి ఇచ్చారనుకోండి అప్పుడు ఏమవుతుందంటే ఇవ్వచ్చు పర్వాలేదు అనేది మీ మీకే అనుభవానికి వస్తుంది ఆ వన్ హ్యాస్ టు ఎక్స్ప్రెస్ అదే విధంగా సమదు సుఖం సో మీట్ ది పెయిన్ హాఫ్ వే మీట్ ది ఫెయిల్యూర్ హాఫ్ వే అప్పుడు ఏమవుతుందంటే మీకు ఆ సమత్వం వచ్చేస్తుంది ఎప్పుడైతే సమత్వం వచ్చేసిందో మీలో ఉండే పూర్ణత్వాన్ని ప్రకటించుకునే అవకాశం లభిస్తుంది దాని పేరే మోక్షము అదే అధ్యతనే యోగం అయింది యోగం అంటే పూర్ణత్వానికే ఈశ్వరుడు పేరు సో ఆ పూర్ణత్వం పూర్ణ చైతన్యం ఏది కలదో దానితోటి మీరు సమావేశాన్ని పొందుతారు దాంతో మీరు సంయోగాన్ని పొందుతారు కలయిక సో యూ ద కమ్యూనియన్ అయిపోతుంది కాబట్టి పూర్ణ ఆత్మ పూర్ణ రూపంగా హృదయంలో ఉన్న పరమేశ్వరుల్ని మీరు పొందే ఉపాయానికి యోగము అనిపేరు కాబట్టి ఇప్పుడు ఈ రాగద్వేషములు ఈ ద్వంద్వముల బంద బందీలో మనం ఉండడం చేతనే దాన్ని పొందలేకపోతున్నాం ఎప్పుడైతే మీరు ఆ సమత్వాన్ని డెవలప్ చేస్తారో మనస్సు బుద్ధి లెవెల్లో బస్ యు ఆర్ రెడీ ఫర్ ది మోక్షం రెడీ ఫర్ ది ఆత్మ సాక్షాత్కారానికి మీరు సంసిద్ధులే ఉన్నారు కాబట్టి ఆ సమత్వానికి యోగము అని పేరు వచ్చింది అది అందుకోసం నేను ఈ కథంతో చెప్పాను అక్కడ శ్రీకృష్ణుడు చెప్పింది ఏమిటంటే నీవు సుఖ దుఃఖముల ఎడల సమత్వ బుద్ధిని కలిగి ఉంటే నీకు మోక్షం వస్తుంది అమృతత్వాల్ ఇది ఎలా ఉందో చూడండి మీరు ఎలా అడిగి రండి మోక్షం ఎలా వస్తుందని అడిగిరండి ఇప్పుడు ఈ అమర్నాథ్ యాత్ర ఆర్గనైజ్ చేస్తారు వాళ్ళని అడగని మోక్షంలా వస్తుంది మాతో పాటు అమర్నాథ్ వస్తే మోక్షం వస్తుంది వాళ్ళు అలాగే కూడా దట్ ఈస్ హౌ యూ హ్ ఎన్కరేజ్ పీపుల్ అదే సపోజ్ మానస సరోవర యాత్ర ఆర్గనైజ్ చేస్తున్నవాడు ఏమని చెప్తాడు మానస సరోవర వస్తే మోక్షం వస్తుంది నా దగ్గరికి వచ్చి మహాత్మ మోక్షం ఎలాగా అడిగారు ఒక ఆయన ఇవాళ అడిగారు అడిగితే నేను సాయంకాలం సిక్స్ అయినప్పటికీ అక్కడ ఉండండి నీకు మోక్షం వచ్చింది ఎవరు చెప్తాను ఎవరు చెప్పింది ఎవరు చెప్తాను సో కాబట్టి ఆ శ్రీకృష్ణుడు ఏమని చెప్పాడు అంటే శ్రీకృష్ణుడు ఇప్పుడు ఆయన చెప్పింది ఆయన చెప్పాడు చాలా విలక్షణంగా చెప్పాడు ఆయన ఏమన్నా అంటే నువ్వు సుఖదుఖములను సమంగా స్వీకరించు ఈ ద్వంద్వాలకు అతీతంగా ఉండూ ఉండు ఆ బుద్ధి లెవెల్లో అలా క్లీన్ గా పెట్టుకో నీకు మోక్షం వచ్చింది ఎందుకంటే మోక్షం కొత్తగా అన్నట్టు మోక్షం నిస్వరూపమే ఆ సంగతి మీకు తెలిసిపోతుంది అబ్బా ఏమి సరళమైన సమాచారం అంచేతనే ఆ సమత్వానికి సమత్వం భాష్యం అది సన్ కురు కర్మాణి కేవలం ఈశ్వరారాధనార్థం ఆ విధంగా కర్మ చేయటం చాలా కష్టం ఏ కర్మ చేసినా అది ఈశ్వరుని యొక్క ఆరాధనగా చేయాల్సి ఉంటుంది ఇప్పుడు మీరు మీ స్వధర్మాన్ని మీరు చేస్తున్నారనుకోండి అది ఈశ్వరారాధన అయిపోతుంది మీరు ఉదయం ఎందుకు నిద్రలే అసలు పడుకోవడం ఎందుకు పడుకుంటారో తెలుసు అండి పడుక్కోవడం కూడా ఈశ్వరారాధన అయిపోతుంది ఎందుకంటే పడుకోవడం ఎందుకు అంటే చంద్రాలే లేచి మన కర్తవ్యాన్ని మనం చేయటం కోసం పడుకుంటాం సో ఉత్తిష్ట నరశార్దుల కర్తవ్యం దైవమానం విశ్వామిత్రుడు రాముడితో చెప్తాడు కౌశల్యా సుప్రజారామ పూర్వ సంధ్యాప్రవర్త ఇదే అంతఃలం అనుకుంటున్నావా ఏమయ్యా నీ అమ్మఒళ్ళో ఉన్నట్టుగా బిహేవ్ చేస్తావేంటి గెట పైసే కౌసల్యా సుప్రజారామ సో కౌసల్య చాలా గొప్ప పుణ్యాత్మరాలు నీ వంటి కుమారుణ్ణి కన్నందుకు ఎప్పుడు నీ కర్తవ్యాన్ని నువ్వు చేస్తే ామ పూర్వసంధ్యా ప్రవర్తతే మై గుడ్స్ ద సన్ రైజింగ్ ఆల్రెడీ అండ్ యూఆర్ లైన్ ఉత్తిష్ట నరశాధుల కర్తవ్యం దైవమాన్య కాబట్టి పడుకోవడం ఎందుకంటే మీరు పడుకోవడం ఎందుకంటే మొన్నాళ్ళు పెద్దలే లేచి మన కర్తవ్యాన్ని మనం చేసుకునే కోసం పడుకోవాలి అప్పుడు ఈ పడుకోవడం ఏమవుతుంది ఈశ్వరారాసన కర్తవ్యనిష్ట అయిపోతుంది సో ఇప్పుడు రాత్రి సెకండ్ షో సినిమాకి వెళ్దాం రమ్మంటాడు రమ్మ రమ్మంటే దోస్తు వచ్చి రమ్మంటాడు రమ్మంటే వీడంటాడు అబ్బాయి రేపు పొద్దున్నే నేను ట్యూషన్కి వెళ్ళాలి రాను అంటాడు దాని అర్థం ఏంటి వాడు కర్తవ్యనిష్ట గల విద్యార్థి వీడు అసలు ట్యూషన్ మాటే గుర్తులేదనుకోండి ట్యూషన్ రేపటి సంగతి కదా ఇవ్వాలి దాని గురించి చెలో అని బయలుదేరాడు అనుకోండి వాడు మొన్నటి పొద్దున్న ట్యూషన్కి ఏమి వెళ్తాడు కాబట్టి నిద్రపోవడం కూడా ఈశ్వర నిద్రలేస్తారు శౌచాలికం చేసుకుంటారు ఇప్పుడు స్నానాధికము శౌచాధికం ఉంటుంది ఇది కూడా ఈశ్వారాధన అయిపోతుంది ఎందుకని స్నానం చేసి దేనికంటే టు ప్రిపేర్ ది పెర్సన్ ఫర్ ఈశ్వరారాధన అందుకోసం స్నానం ఆ నిష్ట ఆ డ్రైవ్స్ ది పర్సన్ లైక్ డే స్నానం చేసుకున్న కంటే అదే స్నానం చేసుకుని మనం కర్తవ్యం దైవమాన్మికం ప్రతిరోజు చేసేటువంటి నిత్య పూజాధికము నిత్యకర్మం ఉంటుందో చేసుకోవాలి కాబట్టి స్నానం చేస్తారు తర్వాత బ్రేక్ఫాస్ట్ ఎందుకు చేస్తాడు కర్తవ్య కర్మ ఉంటుంది అలాగే గృహంలో గృహిణి చేసి కర్తవ్య కర్మలు ఉంటాయి ప్రతి కర్తవ్య కర్మని ఈశ్వరారా ఈశ్వరార్పణ బుద్ధితో చేయనున్నారు సో ఇప్పుడు భర్తని దైవం అని భావన చేశాడనుకోండి భర్త బుద్ధి ఉన్నదనుకోండి ఉంటే అప్పుడు ఆ భర్త కోసం చేసే ప్రతి కర్మ ఏమవుతుంది ఈశ్వరారాధన అదే ఆయన దైవం ఎక్కడండే ఆయన సంగతి నాకు అలా అనుకూడదు భావన తప్పింకే ఉందండి రాయిని దైవంగా భావన చేసేంత లెవెల్లో మీరు ఉన్నారు మనిషిని భావం చేయడానికి అభ్యంతరమే ఉంది మనిషి పూర్ణ ఆత్మస్వరూపుడు ఓటో హై కొత్తగా మీరు భావన చేయాల్సింది కూడా ఏం లేదు భావన భావనలోనే ఉంది మీరు ఈ ప్రశ్న అడగకూడదు మీరు ఈ సలహా మొబైల్ నన్ను అమెరికాలో అడిగారు అయితే ఇలాంటి ప్రశ్న మీరు అడగద్దు అని చెప్పారు డోంట్ నో ద హ్యూమన్ సైకాలజీ యూఆర్ ఆస్కింగ్ ఎ సిల్లీ క్వశ్చన్ మీకు హ్యూమన్ సైకాలజీ తెలుసుంటే ఆ ప్రశ్న మీరు అడగదు ఏమి బ్రహ్మానుభూతిలో ఒక ఆర్టికల్ ఒకటి ఉంది చదవండి నాలుగి ధర్మము అని ఒక ఆర్టికల్ ఒకటి ఉంది దీన్ని విస్తారంగా రాసి ఉన్నారు కాబట్టి దాని స్పిరిట్ మీకు తెలియదు అడుగుతున్నారు హ్యూమన్ సైకాలజీ తెలుసుంటే మీరు అడగరు మాకు తెలుసా హ్యూమన్ సైకాలజీ అంచేతనే మేము పురుషులకి సలహా చెప్పాం స్త్రీలకే చెప్తాం ఎందుకంటే వర్క్ చేయడం చెప్పాలి కానీ వర్క్ టైం చోట ఎందుకో వీడికి ఇంకో సలహా చెప్తారు వీడికి వెళ్ళి గురువును దైవంగా భావన చేయమనం తల్లిదండ్రులను దైవంగా భావం చేయ ఏదో చెప్పాలి వర్క్ కానీ చెప్పే ఉపయోగం బట్టి సో ఈశ్వరుణ్ణి రామకృష్ణ పరమహంసని అడిగారు ఈశ్వరుణ్ణి గోపికలు భర్తగా భావన చేసి ఉపాసన చేశారు కదా అదేవిధంగా ఈశ్వరుణ్ణి భార్యగా భావన చేసి ఉపాసన చేయొచ్చు నా అని అడిగారు నెవర్ డూఇట్ అని చెప్పారు ఆయన నీ ఉపాసన ఫెయిల్ అయిపోతుంది నువ్వు పతితుడవతో ఎన్నోడోలో చేయొద్దు అని చెప్పారు ఎందుకంటే ఇన్ వన్ డైరెక్షన్ ఇట్ వర్క్స్ ఇన్ ది అదర్ డైరెక్షన్ ఇట్ అటర్లీ ఫెయిల్స్ డజంట్ వర్క్ అందు గురించి చెప్పారు మా దాంట్లో సైకాలజీ ఇన్వాల్వ్ అయ్యింది అంతా ఉపాసన ఉంటే భావన తప్పింకే ఉండదు తత్వం తత్వం నిర్గుణం నిరాకారం కాబట్టి సగుణ సాకారంగా భావన చేసేప్పుడు దాంట్లో హ్యూమన్ సైకాలజీని కూడా మనం పిక్చర్లోకి తీసుకోవాల్సి ఉంటుంది ఎనీవే కాబట్టి స్త్రీ భర్తని దైవంగా భావన చేసి కాఫీ ఇచ్చింది అనుకోండి కాఫీ ఇచ్చిందంటే వీళ్ళు పొద్దున్నే కాఫీ ఇవ్వటం ఏదో నా పని నా ప్రారంభం ఇలా ఉందనుకుని ఇచ్చిందో ఇవ్వడానికి అస్తమాలు భోగం చేసుకోలేదు ఓవరాల్ మిషన్ అలా ఉంటే సో ఆ విధంగా ఈశ్వర ఆరాధన అయిపోతుంది కర్మ ఆ విధంగా ఇప్పుడు పాఠం చెప్పేది ఉంది పాఠం చెప్తున్నామంటే వీళ్ళందరినీ మనం ఉద్ధరిస్తున్నామనో లేకపోతే మనం కీర్తి ప్రతిష్టలు సంపాదించాలనో లేకపోతే కొంతమందికి ఇదో పిచ్చి ఏమిటి వేదోద్ధరణ చేస్తాము వేదాన్ని మేము ఉద్ధారం చేస్తాము వేదోద్ధరణ పరిషత్ అంటే నేనున్నాను ఏమిటండి వేదాన్ని మనం ఉద్ధరించడం ఏమిటండి ఈ ఎదు సా ఎలా ఉందంటే దేవుణ్ణి ఊరేగిస్తా ఉన్నట్టుంది దేవుణ్ణి ఊరేగించడం అంటే దేవుడి సంగతి ఊరందరికీ తెలుపుడు చేస్తావు దేవుడి గురించి ఊరంతా తెలుపుడు చేయడం ఏమిటండి ఆయన కీర్తి దేవుడి కీర్తి ఆయనకి యశస్సు ఆరు గుణాల్లో ఒకటి యశస్సు దేవుడి గురించి నువ్వు పది మందికి చెప్తావా దేవుడి గురించి పది మందికి చెప్పడం ఏంటండి ఏమనర్థం నీ కర్తవ్యాన్ని నువ్వు చేయంతే కాబింపు వీడి కర్తవ్యం అదొక ఉత్సవంలో భాగమే కాబట్టి చేయటం కాబట్టి వేదాన్ని నేను ఉద్ధరిస్తాను అంటే అది అహంకారం కాలేదు అది అలా అహంకారం అయిపోతుంది వేదాన్ని నేను ఉద్ధరిస్తాను కాదు వేదం అధ్యయనం చేయటం నీ ధర్మమా యస్ డూఇట్ అధ్యయనం చేశాక అధ్యాపనం చేశాక చేయకుండా అధ్యాపనం చేయడం కాదు పెద్ద సమస్య కలిగితో సమస్య ఇది వీడికి ఒక ఆయన ఋగ్వేదం మీద ఉపన్యాసం ఆ సభలో ఋగ్వేద పండి నేను కూడా ఉన్నా ఋగ్వేద పండితులు ఉన్నారు ఈ ఋగ్వేదం ఉపన్యాసం వాళ్ళందరూ పాపం మొట్టమొదట ఐదు నిమిషాలు ఋగ్వేదం ఉపన్యాసం అనేప్పటికీ అంత దాకా అలా కూర్చున్న వాళ్ళు తక్కువని ఇలాగ లేచి కూర్చున్నారు శ్రద్ధగా ఎందుకంటే పాపం ఆయన ఏం మంత్రాలు చెప్తారో ఏం అర్థాలు చెప్తారో తెలుసుకున్నాం మనం వల్లించిన ఋగ్వేదంలో ఏం రహస్యాలు ఏం చెప్తాడో తెలుసుకున్నాం ఆయన మొదలు పెట్టాడు ఒక్క రుగ్వేద మంత్రం మాట్లాడలేదు ఇంతవరకు పదిహేను నిమిషాలు అయింది ఇరవై నిమిషాలు అయింది ముప్పై నిమిషాలు అయింది ఒక్క మంత్రం చెప్పలేదు సో అదేదో జనరల్ గా చెప్తాడేదో తీరులో తెలిసిందంటాడు ఇదంటాడు అదంటాడు తెప్పించి ఒక్క మంత్రం చెప్పడం వీళ్ళు పది నిమిషాలు అయిపోయి వీళ్ళందరికీ పండితులందరికీ అర్థం అయిపోయింది ఒకళ్ళ మొక్కలు ఒకళ్ళు చూసుకుని వేరే మనం ఎందుకంటే దే ఆర్ నాట్ అట్రాక్టెడ్ నీమో బికాస్ దిస్ జెంట్మెన్ నేను చూశాను గంటసేపు విన్యాసం నేను విన్నాను ఎందుకంటే స్టేజ్ మీద ఉన్నాను విన్నాను ఆయన ఒక్క మంత్రం కూడా చెప్పలేదు అగ్నిమీడే పురోహితం అనే మంత్రంతో ఋగ్వేద ఆరంభం అవుతుంది అని చెప్పలేదు ఎందుకు చెప్పలేదంటే ఆయనకి తెలియదు కనుక చెప్పలేదు అక్క విమర్శకుడే కాని ఆయన అక్క లోపల విమర్శ ఆయనకి తెలియదు సో కాబట్టి సో వాట్ ఏ మీన్ ఈజ్ అధ్యయనం చేస్తే అధ్యాపనం చేయటం నా కర్తవ్యమో నువ్వు అనుకుంటే ఇఫ్ యు ఆర్ ప్లేస్డ్ ఇన్ ఎ సచ్ సిచ్యువేషన్ యు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 అది వాడికి అండర్స్టాండ్ చేసుకోవడానికి చాలా నివేదన కావాల్సి ఉంటుంది ఇట్ టేక్స్ ఎట్ టేక్స్ ఎ లాట్ ఆఫ్ ఇట్ టేక్స్ ఎమ్థింగ్ టు అండర్స్టాండ్ దాట్ నేను చూశాను ఒక హాస్పిటల్కి వెళ్ళాను ఎక్కడ యుఎస్ లో అక్కడ ఒక నర్స్ కాదు నర్స్ అండ్ క్లీనింగ్ అరేంజ్మెంట్ చేసి పీపుల్ ఉన్నారు నేను గమనించింది ఏంటంటే ఈ అడ్వాన్స్డ్ సొసైటీస్ లో వర్క్ పీస్ వర్షిప్ అన్నట్టుగా ఏ పనైనా కూడా పవిత్రమే దీంట్లో తక్కువ ఎక్కువ లేవు ఇప్పుడు జానిటర్ ఉంటాడు క్లీనింగ్ చూసేవాడు ఉంటాడు హీఈస్ రెస్పెక్టెడ్ యాజ్ మచ్ యాజ్ ఎ ప్రొఫెసర్ హీ ఈ ఫీల్ షాయింగ్ చాలా దర్జాగా ఉంటాడు ప్రొఫెసర్ లెవెల్లో ఉంటాడు కానీ చేసే పని వర్క్ చేసుకుంటాడు ఏమి తప్పేం లేదు వాళ్ళు తప్పు ఫీల్ అవ్వడు ఎనీవే సో ఆ నర్స్ నర్సు చాలా త్వరగా క్లీనింగ్ అది చేసుకోండి నేను ఆ అప్రిషియేటెడ్ హ్యా యు కీప్ ది బాత్రూమ్స్ ఎట్సెట్రా వెరీ నీట్ ఇట్ ఈస్ ఐఎమ్ వెరీ ఇంప్రెస్డ్ బై యువర్ యువర్ సర్వీస్ అంటే అప్పుడు రెగ్యులర్గా హాస్పిటల్కి వేసి వెళ్తూ ఉండేవాళ్ళు స్వామీజీ హాస్పిటల్లో ఉన్న సందర్భంలో అని నేను ఎప్రిషియేట్ చేశాను అదో సందర్భంలో అంటే ఆవిడ ఏమని చెప్పిందంటే ఇట్ ఈస్ ది క్రైస్ట్ హు యూజెస్ దిస్ బాత్రూమ్స్ అని చెప్పింది నాట్ అది ఒక కన్నువిప్పు అయిపోయింది ఈ బాత్రూమ్లు యూజ్ చేసేది పేషెంట్స్ కాదు క్రైస్ట్ యూస్ చేస్తున్నాడు అంటే క్రైస్టే పేషెంట్ రూపంలో బాత్రూమ్ యూస్ చేస్తున్నాడు అని దట్ ఈజ్ హవర్ విషన్ మెడలో ఒక సిలువ వెళ్లతో ఉంటుంది ఆవిడ బాత్రూము క్లీన్ చేసేప్పుడు ఇప్పుడు నెక్స్ట్ పర్సన్ హూ ఈస్ గోయింగ్ టు యూస్ దిస్ ఈజ్ క్రైస్ట్ అని దట్ ఈ అందుకోసం అలాగా ఆ బాత్రూమ్ని అలా క్లీన్ గా మెయింటైన్ చేస్తుంది Uh, she is very well serving Christ, not a sinny patient. So, hospital, I know some people in Gandhia hospital. They are ingested. The government has developed. They have developed. They have developed. They have developed. They have developed. They have developed. They have developed. They have developed. But he doesn't want to do it. How do you understand? It is below his dignity. He doesn't want to... Below his dignity, he should resign. No, he won't resign. He takes all the benefits of a government service, state government service. Therefore, we don't have to do this. We don't have to do this. We don't have to do this. We don't have to do this. We don't have to do this. We will clean it up. I will give you some people to the hospital. She is not an hospital employee. We will clean it up. We don't have to do this. We don't have to do this. ఓ ఫైవ్ మినిట్స్ వీజ్ ఇట్ క్లీన్ చేసిందా లేదో చూసుకుంటాడు ఎందుకు చూసుకుంటాడు అది కూడాను వేళ మీద ప్రేమ కాదు వీడు మూడు వేలు ఇవ్వాలి ఊరికే ఇచ్చేస్తున్నానేమో అని వీడికి బెంగా అందు గురించి చూసుకుని ఆవిడ చక్కగా చేస్తుందని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఆ నెల అయిన తర్వాత ఆవిడ మూడు వేలు ఇస్తారు ఆవిడికి ఇంతకంటే మరో ఉద్యోగం దొరక ఉంటాడు వీడు ఏడు వీడు మిగుల్చుకుంటాడు మిగిలిన టైం వీడు బిజినెస్ చేస్తూ ఉంటాడు పైన బిజినెస్లో దాదాపు ఇరవై చేస్తూ ఉంటాడు స్ట్రైక్ నోటీస్ అప్పుడు మళ్ళీ తయారు వీడు స్ట్రైక్ చేసినప్పుడు వీడు అక్కడ తయారు జీతం ముచ్చుకు ముందు తయారు అన్నింటికి ఇది సో ఏమైపోయింది ఈ నేషన్ ఎలా పైకి వస్తుంది కర్మ ఎడల అంతటి అనాదర భావం వచ్చేస్తే ఇంక ఇంకా పైకెలా వస్తున్నది ప్రతి వాడు కూడా డిస్సాటిస్ఫైడే వాడి జాబ్ మీద వాడు డిస్సాటిస్ఫైడే నువ్వు ఇంక కర్మలు నువ్వేమో ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలు చేసినట్టు ఏమైంది అసలు కర్మ ఎడల మనకుండే దృష్టికోణం అంతా కలుషితమైన దృష్టికోణం దాన్ని పూర్తిగా క్షాళన చేసేయాలి చేస్తున్న కర్మ ఈశ్వరార్పణ బుద్ధితో చేయటం నేర్చుకోవాలి ఈశ్వర అనే జీవితంలోకి బాగా బలంగా తీసుకురావాలి ఇప్పుడు ఈశ్వర పదం జీవితంలోకి రావాలంటే వీడిని ఫిజికల్గా తీసుకెళ్లి దేవాలయంలో పెడితే రాదు వీడికి ఈశ్వర అనే ఆ దేవాలయం గర్భగుడి ముందు వాడింక ఇంక తప్పనిసరి అయ్యా ఆ దేవుడికి చూసినప్పుడు ఈశ్వర అంతే అంతకు క్షణం ముందు లేదు మళ్ళీ ఆ తర్వాత క్షణం తర్వాత లేదు ఆ క్షణంలోనే ఈశ్వర వీడు ఈశ్వర అనే భావన వీడి మనసులోకి రావాలంటే వీడు తిరుపతి వెళ్ళాలి క్యూలో నిలబడాలి అక్కడ నిలబడితే అప్పుడు ఈశ్వర భావన వస్తుంది అంతవరకు వీడికి సంసార భావనే వాట్ కైండ్ ఆఫ్ డివిషన్ వాట్ కైండ్ ఆఫ్ డివోషన్ ఇట్ ఈస్ ఇట్ ఈస్ ఇట్ ఈస్ ఎ ట్రావెస్టీ ఆఫ్ ట్రూత్ తలపతి ఈశ్వరుడు అంటే మీరు గాలి నీరు నిప్పు ఆకాశం అన్నీ ఈశ్వరుడే సర్వమునందు సర్వ ప్రాణులలో ఈశ్వరుడు ఆత్మచైతన్య రూపంగా ఉన్నాడు ఒక సర్వముందు ఈశ్వరుణ్ణి దర్శించాలి ఒక బిచ్చగాడిలో ఈశ్వరుణ్ణి దర్శించాలి వాడికి ఒక పవదా ఇస్తున్నారు అనుకోండి ఈశ్వరార్పణ బుద్ధితోటి ఇవ్వాల్సి ఉంటుంది ఒక చిన్న సేవ ఎవరికైనా చేస్తే ఈశ్వరార్పణ బుద్ధితో చేయాలి ఈ విధంగా మీ కర్తవ్యాన్ని మీరు చేసే సందర్భంలో ఈశ్వరార్పణ బుద్ధితో చేయాలి సమాజ సేవ సమాజ రూప పరమేశ్వరుడికి సేవ చేస్తున్నాము ఈశ్వరుణ్ణి అనేక రూపాల్లో చూడొచ్చు ఈ ఈ మాట మీరు డాక్టర్కి చెప్పారనుకోండి హీ కెన్ రెడీలీ పిక్ ఇట్ అప్ ఎందుకంటే వాడు చేసే ప్రొఫెషన్ లో ఎగ్రవాడి నొప్పి తగ్గించటం లాంటి ప్రొఫెషన్ ఇది కాబట్టి ఆ ప్రొఫెషన్లో మీకు ఒక పవిత్రత తక్కువ మన ఈజీగా అవగాహనకు వస్తుంది బట్ ది ఫ్యాక్ట్ ఈజ్ ఆల్ ప్రొఫెషన్ సరీ సేఫ్కి రేట్ ప్రొవైడెడ్ ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తే అలా కాకుండా కేవలము స్వార్థ బుద్ధితో చేస్తే డాక్టర్ని కూడా సాక్ష వైద్యోనారాయణోహరి అనాల్సిన డాక్టర్ని కూడా వీడు అయోగ్యుడు అనాల్సిన సందర్భం వస్తుంది వీటి డబ్బు కోసం మోసం చేస్తున్నాడు రా అవసరమైనవి అనవసరమైనవి సర్జరీలు చేస్తున్నాడు సర్జరీ చేసి పేషెంట్ పారసీ లేచకపోతాడు మళ్ళీ పట్టించుకోడు డబ్బే ముఖ్యం అని డాక్టర్ మీద ఒక నింద వేయాల్సి వస్తుంది ఏ డాక్టర్ని పేషెంట్ వైద్యోనారాయణ హరిహేని చేతులు ఎత్తి మొక్కాల్సి ఉంటుందో ఆ డాక్టర్ మీద నింద వేసే పరిస్థితి మీకు సమాజంలో వచ్చింది అంటే వాడి వాడి జీవితంకి అది ఎంత వ్యర్థం అది కాబట్టి ఈశ్వరారాధన కొరకే కర్మల్ని చెయ్యాలి యోగస్థస్థానంటే అర్థం సో వన్ హ్యాస్ టు గ్రో ఇన్ దట్ డైరెక్షన్ సో స్లో ప్రాసెస్ ఇట్ ఈస్ కాబట్టి చిన్న చిన్న వాటిల్లో కూడా ఈశ్వరుణ్ణి తీసుకురావాలి అంటే ముందు పెద్ద వాటిల్లో ఈశ్వరుణ్ణి తీసుకొస్తే ఇప్పుడు మీరు ఆఫీస్లో ఉద్యోగం చేస్తున్నారనుకోండి సమాజ రూపీ పరమేశ్వరుణ్ణి మనం సేవ చేస్తున్నాము అంతే కదండి మీరు ఏ ఏ ఉద్యోగం చేసినా సమాజ రూపంగా ఉండే పరమేశ్వరుణ్ణి మీరు సేవ చేస్తున్నట్టే కదా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 పిల్లలకి భర్తకి సేవ చేసేప్పుడు అవకాశం ఉంది ఇతగాడికి అంత పెద్ద అవకాశం లేదు అందుకోసం అతను ఏం చేయాలో పూజాధిక్యం చేసుకోవచ్చు తర్వాత తల్లిదండ్రులను సేవ చేసేప్పుడు ఈశ్వరార్పణ బుద్ధితో సేవ చేయవచ్చు గురువుకి శుశ్రూష చేసేప్పుడు ఈశ్వరార్పణ బుద్ధి ఎలాగోతో హై హి సమాజరూపి పరమేశ్వరుణ్ణి నేను సేవిస్తున్నాను ఉద్యోగం చేసి అనే విధంగా సేవ చేయవచ్చు ఇప్పుడు కొంతమంది ఎవరు చెప్పారంటే ఒక ఆయన చెప్పారు ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ కి మళ్ళీ సమానమైన అధికారము సమానమైన శక్తి తీసుకురాగలిగినటువంటి ఒక పరిణామం ఒక మార్పును తీసుకొచ్చే సామర్థ్యం ఉన్న ఉద్యోగం ఇంకొకటి దాంతో ఎక్కువ ఉద్యోగం జిల్లా కలెక్టర్ అని చెప్పి డిస్టిక్ కలెక్టర్ మన డిస్టిక్ట్ ఐఏఎస్ ఆఫీసర్ ఉంటాడు డిస్టిక్ట్ కలెక్టర్ అతనికి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా తర్వాత మళ్ళీ వీడే అంత సామర్థ్యం ఇంకెవరికి మధ్యలో మినిస్టర్స్ కేవలం సెక్రటరీల మీద ఆధార కూడా బతుకుతూ ఉంటాడు వెరేజ్ ఈ కలెక్టర్ ఉన్నాడంటే ఆ డిస్టిక్ట్లో వాడు వాడి కింగ్ మాట హీఈ్ ది హీఈస్ ది లీగల్ లీగల్ అథారిటీ మెజిస్టేరియల్ అథారిటీ ఉంటుంది రెవెన్యూ అథారిటీ ఉంటుంది అన్ని అథారిటీస్ అతనిలో ఉంటాయి అంటే అతను ఆ డిస్టిక్ట్లో ఒక మంచి కార్యాన్ని చేయాలనుకుంటే అతను చక్కటి పరివర్తనని తీసుకురాగలుగుతాడు ఎంతో ఎన్నో కుటుంబాలకు సేవ చేయగలుగుతాడు అతను కనుక ఆ విధంగా సేవ చేస్తే ఆ డిస్టిక్లో ఉండే ప్రజలందరూ కూడా అతన్ని వేణోళ్ళ కొనియాడట సపోజ్ ఆ పొజిషన్లో ఉన్నవాడు ఇది నేను సమాధి రూపే పరమేశ్వరున్ని ఆరాధిస్తున్నాను అనే భావన వాళ్లే ఉందనుకోండి అయ్యేసి వాళ్ళకి వాళ్ళకి గీత పాఠం చెప్పించాలి నాలాంటి కోటిగా ఉన్న పెట్టి పాఠం చెప్పించాలి చెప్పిస్తే వాళ్ళు బాగుపడతారు వాళ్ళకేమో అసలు మహాత్ముల్ని దగ్గరికి రానివారు మహాత్ములు అంటే వీళ్ళు ఏదైనా పూజలు పురస్కారాలు చేసుకుంటారు వీళ్ళు మూర్ఖులు వాళ్ళకేం తెలియదు వాళ్ళకి ఏం తెలుసు మహాత్ముల గురించి మహాత్ములకు ఉన్నంత లోకజ్ఞానము వాళ్ళకు ఉన్న అనుభవం వీళ్ళకి ఎవరికి లేదు మహాత్ముల్ని పెట్టి పాఠం చెప్పించాలి వీళ్ళకి తెలుసున్న మహాత్ములు వాళ్ళు ఏ పాఠమో చెప్పరు వాళ్ళకి దొందు దొందే వీళ్ళకి తెలిసిన వాళ్ళు వాళ్ళు సరైన మహాత్ముని పట్టుకోవాలి పట్టుకుని చెప్పించాలి చెప్పిస్తే వాళ్ళ ఈ కర్మయోగ భావన నిర్మాణం అవుతుంది నిర్మాణం అయితే దానివల్ల ఎన్నెన్నో ప్రయోజనాలు కలుగుతాయి సమాజానికి కాబట్టి ఈశ్వరార్పణ బుద్ధి సో జీవితంలోకి ఈశ్వరుణ్ణి ప్రతి అంశంలోకి తీసుకురావాలి మన మన యొక్క సంస్కృతి అలా అలా ఉంది మరి నిజానికి సో తండ్రి అతి మాతృదేవోభవ ఇప్పుడు దేవుడు కోసం వెతుకుతూ ఉంటాడు పారడైజ్లో ఉంటాడంటాడు దేవుడు పారడైజ్ నువ్వు ఎప్పుడు వెళ్ళావు నువ్వు ఎప్పుడు చూసావు దేవుణ్ణి మాతృదేవోభవ ఎదుర్కొండగా మీ అమ్మగారు ఉండాలి దేవుడు అని దేవుడిగా భావించే ఇతరు దేవోభవ అప్పుడప్పుడు గణేశం అతిథి దేవోభవ ఇంటికి వచ్చిన అతిథిని దైవంగా భావన చేసి చక్కగా సేవ చేయి ఏదైనా ఆఫర్ అయ్యు ఆఫర్ సంథింగ్ సో ఆ విధంగా ఇటువంటి భావన ఎప్పుడైతే వీడి ఆచార్య దేవోభవ సో ఈ విధంగా అక్కడ సమాజమైన పరమేశ్వరుని యొక్క స్వరూపం అని ఈ విధంగా ఆ డిఫరెంట్ పాయింట్స్ లో ఈశ్వరుణ్ణి దర్శించటం అలవాటు ఈశ్వరారాధన రూపంగా కర్మను చేయటం అంత కఠినమైన పనేం కాదు అలా చేస్తే దాని పేరు యోగస్థ అని అర్థం యోగమునందు కర్మలు చెయ్యి అదే అన్ని యోగం అనే సింహాసనం మీద ఉండి కర్మలు చెయ్యి ఇప్పుడు నేను చెప్పాను కలెక్టర్ ఎగ్జాంపుల్ కొంతమంది కలెక్టర్లు చాలా మంచి వర్క్ చేసి గొప్ప పేరు ప్రతిష్టను సంపాదించి సమాజానికి ఎంతో కళ్యాణం చేశారు జయప్రకాష్ నారాయణ అని ఒక కలెక్టర్ పేరు అలా చెప్తూ ఉంటారు ఆయన లోక్ సత్తాలో ఉన్నారు ఇప్పుడు ఆయన ఒకప్పుడు ఆయన కలెక్టర్గా ఉండేవాడని ఆయన ఆ విధంగా సమాజానికి సేవ చేసేవాడని చెప్తాను సో దట్ ఈస్ ది గ్రేటెస్ట్ వర్చ్యూ కాబట్టి సో కేవలం ఈశ్వరారాధన అర్థం తర్వాత ఎప్పుడైనానో ఈశ్వరారాధన చేసేప్పుడు కూడా సరే అయితే నేను ఈ ఈ పని చేశాను కదా ఈ సమాజ సమాజానికి పని చేశాను లేకపోతే ఈ కర్తవ్యకర్మ చేసి ఇది ఈశ్వరుణ్ణి ఆరాధించాను ఇప్పుడు నాకు ఇంకా మరి ఫలం వచ్చేస్తుందా అలా చేయకూడదు ఆ ఫలతృష్ణ ఉండరాదు ఆ ఈశ్వర ఆరాధన చేసిన సందర్భంలో కూడా ఫలతృష్ణ పెట్టుకోకూడదు అది అంటున్నారు ఆయన శంకరుడు త్రాపీశ్వరో మే తుష్యతూ ఇది సంగం ఫలతృష్ణాశూన్య కియమాణే కర్మీ సత్వశుద్ధిద్వారా జ్ఞానప్రాప్తిలక్షణా సిద్ధి కాబట్టి ఈశ్వరారాధన బుద్ధితో కర్మలని చేసేప్పుడు